పేరు ారాయణుడవు బింబాడి చేతలు నీవి నోరు మూసుకున్న పోదు నున్నని నీశుద్ధులూ వేసులు మాకు చెప్పే విన భారతముగా మోసనీపాలము చిమి మొదలుగాను రాశికెక్క తుకుడు రవ్వగా పొగడజొచ్చే ఆసల పరకాంతలనంటిన నీశుద్ధులూ ంతున వాల్మీకి చెప్పే రామాయణముగాను సంతగా హటకాదులచంపినదెల్లా అంతకముందే నారదుడవి దండెమీటి చెప్పే ఇంతటా పేటాడి జీవహింసలు చేసినది వేడుకనజుడు చెప్పే వేదముగా నీవు తొల్లి ఓడక మీనై కొన్నాళ్ళుండితివంటా తోడనీ సప్తఋషులు తొలియును చెప్పిరదే ఇడనీ శ్రీవేంకటాద్రి నిరవైతివనుచూ